जीवन सरलिनी पली की मुरली जीवन सरलिनी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 పరవశమైనది వేదిక పొందదగినది లేదిక బృందావనిలో నందనందనుని వృందావనిలో నందనదనుని మోహనా మురళీ చైతన్య సుందరవళ్ళీ చైతన్య సుందరవళ్ళీ వృందావనిలో నందననుని బృందావని లో నందనదనుని లోిన మోహన మురళీ చైతన్య సుందర రవళీ చైతన్య సుందర రవళి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నంద గోప కుమారాయ గోవిందాయ నమో తిరిగే భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళం ఒకవేళ తిరగకుండా ఒక చోటే మనం తిన్నగా కూర్చున్నా నిజం చెప్పాలంటే మనం కూడా తిరుగుతున్న వాడమే ఎందుకంటే మనం ఉండేటువంటి భూమి ఎప్పుడైతే తిరుగుతూ ఉందో నేను తిరగకుండా నిమ్మడంగా ఓ చోట ప్రశాంతంగా కూర్చున్నా నేను తిరగడం లేదని చెప్పినా తిరుగుతున్నవాడినే వాస్తవానికి ఎందుకంటే భూమి తిరుగుతూ ఉంది కనుక అలాంటప్పుడు పని కట్టుకొని పని పెట్టుకొని తిరిగితే ఏం పోయింది అనేవన్న అనుకుంటారేమో అందుకని ఈ ప్రపంచంలో అందరూ తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉన్నారు ఎవరెక్కడి తిరుగుతున్నారు లేదు వేరే విషయం గానీ తిరుగుబోతులే ఉన్నారు ఈ ప్రపంచంలో తాగుబోతులు కొందరే తిరుగుబోతులు అందరు కాకపోతే ఇక్కడ ఒక జీవన సత్యం అవుతుంది తిరగడం అంటూ ఎక్కడ జరిగినా తిరగడంలో అరుగుదల ఉంటుంది అరుగుదల ఇప్పుడు తిరుగలి అన్నాం అది తిరగడం ఎందుకని అది తిరుగుతూ ఉంది కాబట్టి తిరుగలి వస్తవానికి అది బండ కానీ మీరు చూడండి కొంతకాలం అయిన తర్వాత తిరుగుని కనుక చూస్తే అది కూడా అరిగిపోయి బండ కాబట్టి తిరుగలి బండే అయినా తిరగడంలో అరిగిపోవడం అనేది జరుగుతుంది ఏవైనా అట్లాగే ఉంటాయి బండి చక్రాలు అరిగిపోతున్నాయి కారు టైర్లు అరిగిపోతూ ఉన్నాయి మోకాలు చెప్పులు అరిగిపోతూ ఉన్నాయి ఎందుకంటే వెళ్ళి తిరిగేవి కాబట్టి ఎక్కడెక్కడైతే తిరుగుడు అనేది కనపడుతూ ఉంటుందో అక్కడ అరుగుడు కూడా ఉంటుంది తిరుగుడు అరుగుడు రెండు తిరగడం కర్మ తిరిగి తిరిగి అరిగిపోవడం ఫలితం కర్మఫలం అది కర్మఫలం తిరగడం కర్మ అలా తిరుగుతూ అరిగిపోవడం ఏదైతే ఉందో అది ఈ తిరగడం అనేటువంటి దానికి ఫలం గనక ఫలితం గనక అది కర్మఫలం ఈ ప్రపంచంలో దేహాలు తిరుగుతూ ఉన్నాయి కాదు తిరగడం వలనే శృతి మందిరం రావడం కాబట్టి ప్రపంచంలో దేహాలు తిరిగి తిరిగి ఇలా దేహాలు తిరగడంలో దేహాంగాలు అంటే దేహంలో ఉండేటువంటి అవయవాలు దేహం తిరగడంలో దేహావయవాలు అరిగి అరిగి ఇలా దేహం తిరగడానికి ప్రాణం ప్రధానంగా ఉంది ఈ పంచ ప్రాణాలు ప్రతిక్షణం కరిగి కరిగి వీటి మధ్యలో వ్యాపకం ఒకటి ఉంది ఇలా తిరగడానికి ఈ మాయలో పడినటువంటి మనసు మమతల మధ్య మరిగి మరిగి ఒక క్షణాన ఒకరోజు ఒక్క క్షణాన మనిషి మరణం వాతబడి మట్టిలో కలిసిపోతాడు ఇది తిరగడం అరగడం కొద్ది కొద్దిగా అరుగుతూ ఉంటాయి ఒకప్పుడు టోటల్గా దేహం అంతా అరిగి కరిగి మటిలో కలిసిపోద్దు జాతస్య మరణం ధ్రువం పుట్టేవాళ్ళు ఎవరైనా గిట్టేందుకే ఈ మధ్యలో తిరగడాలు అరగడాలు అన్ని జరిగిపోతున్నాయి ఈ విషయంలో మినహాయింపులేముండవు మీనమేషాలు మనం లెక్కించుకోవచ్చేమో కాని మృత్యువుకి మృత్యువు ఎప్పుడు మరణం అనేటువంటిది లెక్కించదు దానికి అవసరం కూడా లేదు పచ్చని చెట్టు ఉండేది ఎండిపోవడానికి ఇలా చూసినప్పుడు పచ్చగా కనపడతా ఉంది చెట్టు అది ఇలాగే ఎప్పుడు పచ్చగా ఉంటే బాగుండు అనేటువంటిది నా అభిమతం కావచ్చు నా అభిమతాలు నా ఆశలు ఎప్పుడు ఫలించు జరిగే జరిగిపోతూ ఉంటాయి జరిగేవాడిని అర్థం చేసుకోవడం కోసం నేనున్నాను కాని నా ఆశలకు రూపకల్పన చేయడం కోసం ఈ ప్రపంచం లేదు కాబట్టి అలా పచ్చని చెట్టును చూచినప్పుడు ఇది ఇలాగే పచ్చగా ఉండాలి అని నేను అనుకుంటూ ఉండిన పచ్చని చెట్టు ఒకరోజు ఎండిపోతుంది పచ్చని పొలం ఉండేది కోసేందుకే అది ఏదో ఒకరోజు కోసేస్తారు దాన్ని అందుకే అది పచ్చగా మారింది కనుక పచ్చని చెట్టు ఎండిపోతూ ఉంది పచ్చని పొలాన్ని కోసేస్తూ వెచ్చని దేహం మరణించేందుకే మనకిష్టం ఉన్నా లేకపోయినా ఎవరి దేహాలైనా ఇట్లాగే ఉంటాయి ఇవన్నీ ఖాయం ఉన్నందుకు కలిసి వచ్చేటువంటి కష్టాలు ఇవన్నీ కాయం ఎవరికున్నా ఎవరిదైనా ఒకరోజు ఇది కాష్టంలో కాలిపోక తప్పదు వాళ్ళు ఎంత వాళ్లైనా కావచ్చు విద్యావంతులు కావచ్చు ధనవంతులు కావచ్చు పేరు ప్రఖ్యాతులు వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉండొచ్చు కానీ మృత్యువుని మాత్రం తప్పించుకోలేదు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉండేవి కావు అని చెప్పేందుకు ఒకరోజు మృత్యువు ప్రవేశిస్తుంది ఎంత నేర్చిన ఎలా బ్రతికినా ఒక్క నాటికి వల్లకాటికి ఒక్క నాటికి వల్ల కాటికి ఎంత నేర్చిన ఎలా ప్రతికినా మేనో సంక్రమించిన అందమైన నారి అరుదించినా సొగసైన మేనో సంక్రమించిన ఈ ఈరోజు దేహం అందంగా ఉంది సుందరమైనటువంటి శరీరం నాది సౌందర్యం అంతే నాదే ఆయన అనుకున్నా ఈ దేహం కూడా తిరుగుతూ ఉంది గనక తిరిగే దేహం అరిగిపోద్ది అరిగే దేహం కరిగిపోద్ది కరిగే దేహం కనుమరుగైపోయిన మేనో సంక్రమించిన అందమైన నారీ అరుదించిన ఉత్తములైన పుత్రులు దయించిన సంపదలతో తులతోగిన ఆ ఒక్కటికి వల్ల కాటికి ఒక్క నాటికి వల్ల కాటికి ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తియుక్తులుంటాయి మనిషికి కమనీయ కవితిన అద్భుతమైనటువంటి కావ్యాలు రాయచ్చు కవితలు అల్లొచ్చు బిరుదులు తీసుకోవచ్చు అవార్డులు రివార్డులు అన్నీ రావచ్చు కానీ అవన్నీ ఇక్కడే వదిలిపెట్టిపోవాలి కమనీయ కవిత రమణీయ రూపుల అద్భుతమైనటువంటి చిత్రలేఖనం చేయొచ్చు మంచి పెయింటర్ చక్కగా అందమైనటువంటి బొమ్మలు వేస్తాడు కానీ చేసిన రమణీయ రూపుల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక శిల్పం ఒక చిత్రలే చిత్రలేఖనం కవితలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ వదిలిపెట్టిపోయేటువంటి రోజు ఒకటి ఉంది అని తనకు తెలుస్తుంది ఒక్కనాటికి వల్ల కాటికి ఇది అనివార్యం ఇదే భవసాగరం ఇప్పుడు మనం దాటపోవాల్సింది దాటాల్సింది భవం అంటే పుట్టుగా పుట్టుగా లేనిటువంటి స్థితిని పొందడం భవ పుట్టుగా ఇదే సంసారం తృప్త భవిష్యామి అనేది భవసాగరం భవం పుట్టుగా ఇప్పుడు ఆవు నెమరేస్తుంది ఆవు నెమరేసేది దేన్ని జీర్ణమైన ఆహారాన్ని జీర్ణం కాని ఆహారాన్ని ఆవు నెమరేస్తుందని మనకు తెలుసు అది నెమరేసేది ఏదో తెలియదు స్వామిజీ అది తినేసి జీర్ణమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మళ్ళీ నెమరి ఇది మనం చెప్పేది జీర్ణమైన ఆహారాన్ని ఎట్లా తీసుకుంటే అది జీర్ణం కదా అది జీర్ణం అయినటువంటి ఆహారాన్ని ఆవు తీసుకొని నెమరు వేసేదంటూ ఉండనే ఉండదు ఏదైతే జీర్ణం కాలేదో దాన్నే తీసుకొని నెమరు వేసేది ఎప్పుడు అంటే కసువు మేసేటప్పుడు పశువు ఆవు గడ్డి మేసింది అనుకోండి అక్కడ యోగ్యతాయోగ్యత అది పట్టించుకోదు తింటూ ఉంటుంది అంతే ఏదైతే మనం వేస్తామో అట్లా తింటాయి కొన్ని కొన్ని జీర్ణం కానివి కూడా ఉంటాయి అటువంటి కర్రముక్కలతో సహా తినేస్తుంది జీర్ణం అయ్యేటువంటివి అవుతాయి జీర్ణం కానివి జీర్ణాశ్రయంలో ఉంటాయి కనుక జీర్ణం అయిపోయిన ఆహారం ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోలేదు కానీ ఏదైతే జీర్ణం కాకుండా ఉందో మనమైతే మనకు డాక్టర్లు ఉండాలి దానికి డాక్టర్లు లేరు కనుక అదే డాక్టర్ గనక దాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి అది ఎట్లయినా సరే జీర్ణం కావాలి అని అనుకుంటే దాన్ని మళ్ళీ నవలాలి కనుక ఆ ఒక్కటే చేస్తుంది ఆ ప్రయత్నం చేసి ఏదైతే జీర్ణం కాకుండా ఉందో లోపల జీర్ణమైంది అయిపోయింది జీర్ణం కాకుండా ఈ ఆహారం అయితే ఉందో దాన్ని మళ్లీ కష్టపడి తెచ్చుకుంటుంది బయటికి తీసుకొని వచ్చి దాన్ని నెమరి రోమంథ అది పదం సంస్కృతంలో రోమంత అంటే నెమ్ర వేయడం ఒకసారి తినేసినటువంటి ఆహారాన్ని జీర్ణం కాకుండా ఏదైతే జీర్ణాశ్రయంలో ఉందో దాన్ని తీసుకొని మళ్ళీ నోటికి తెచ్చుకొని దాన్ని నమిలి మింగడం ఏదైతే ఉందో ఇది రోమంత అంటే నెమరు ఇది చూడ్డానికి మనకు చాలా తేలిగ్గా సులభంగా అనిపిస్తూ అది కనుక నెమరు ఉంటే మనకు తేలిగ్గా ఉంటుంది చూడడానికి కని ఆవు ఎంత పరితపిస్తు ఉంటదో దాన్ని నిమ్మరవేయడం అనేది అది ఆవుకే తెలుసు చాలా యాతనలు పడుతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ జీర్ణాశయంలోకి వెళ్ళిపోయింది వెళ్లిపోయినటువంటి దాన్ని మళ్లీ తీసుకొని రావడం చాలా కష్టతరం అనేటువంటి పని ఇప్పుడు మనకు జీర్ణం కానీ ఉంటాయి వాటంతటవి వాంతి వచ్చేస్తే పర్వాలేదు కానీ మనం వాంతి చేసుకోవాలన్నప్పుడు చాలా కష్టం పక్కింటి వాడుకోని నిద్ర పట్టదు అటు తరుస్తుంటాడు వాషింగ్ కనుక ఏదైతే జీర్ణం కావడం లేదో దాన్ని మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కనుక ఇక్కడ ప్రయత్నం ఉంది కనుక ఆవుకు యాతనే కానీ మనకు మాత్రం బాగుంటుంది చూడడానికి ఏదో అట్లాంటి ఉందలే కానీ అది ఎంత కష్టపడి తీసుకుంటుందా అని కనుక మొట్టమొదట ఏ ఆహారం అయితే తీసుకుంటూ ఈ ఆహారం యుక్తమా అయుక్తమా యోగ్యమా అయోగ్యమా తినదగిందా కాదా అనేటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి బుద్ధి పాపం దానికి లేకపోయే పశువు అందువల్ల ఏం తినాలనో తెలియక ఎలా తినాలనో తెలియక తినేసిన తర్వాత ఏదైతే జీర్ణం కాకుండా ఉందో దాన్ని మళ్లీ తీసుకుని వచ్చి నెమరు వేసుకుంటా ఉంది తృణస్వీకరణ కాలే సమయే రోమంధం కుర్వన్ పశురివా పశ్చాత్ అనర్థం మా భజ శాస్త్రం తృణ స్వీకరణ కాలే తృణస్వీకార సమయే అంటే గడ్డి తినేటప్పుడు పశువు తృణం అంటే గడ్డి తృణస్వీకార సమయే తృణస్వీకరణ కాలే కాబట్టి అది ఎప్పుడైతే గడ్డి తీసుకుంటూ ఉందో ఆ సమయంలో రోమంధం కురవన్ పశువురివ పశు ఇవ పశురివ రోమంధం కుర్వన్ అది నెమ్రవేడి ఎట్లాగైతే జరుగుతూ అంటే ఏ ఆహారాన్ని తీసుకున్నదో అరగని జీర్ణం కానిటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల అంటే అర్థరహితమైన ఆహారం అని అర్థం తీసుకోకూడని ఆహారం అని అర్థం అటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనవసరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది అరగనటువంటి దశలో దాన్ని మళ్లీ రీకాల్ చేసి అది రికాల్ మళ్లీ దాన్ని తిరిగి తెచ్చుకొని నమిలి మృంగడానికి పశువు ఏ విధంగా అయితే పరితపిస్తా ఉందో యాతన పడతా ఉందో ఆ విధంగా పశ్చాత్ అనర్థం మా భజ చేయకూడనటువంటి పనులు చేసి ఆ తరువాత ఇది ఎందుకు చేశానా అని కుమిలిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఎప్పుడూ తెచ్చుకోవద్దు పశ్చాత్ ఆఫ్టర్వర్డ్స్ పశ్చాత్ అనంతరం అనర్థం మా ఇది అనర్థం ఇది కనుక తినవలసిందే కనుక తిని ఉంటే అసలు నెమరు వేయాల్సినటువంటి అవసరమే లేదు తినకూడనటువంటిది తినిది కనుక ఇప్పుడు అది నెమర వేయాలి తప్పనిసరి అవుతూ ఉంది కాబట్టి బాధలు పడతా ఉంది ఎట్లాగైతే తినకూడనటువంటి ఆహారాన్ని తిని అది జీర్ణం కానప్పుడు మళ్లీ దాన్ని నోటిలోకి తీసుకుని నెమర వేయడానికి పశువు ఇవ రోమంధం కురవల్ ఎట్లాగైతే అది నెమర వేయడం అనేటువంటి బాధను అనుభవిస్తూ ఉందో అట్లాగే చెయ్యకూడనటువంటి పనులన్నీ చేసి తిరగకూడనటువంటి చోట్లంతా తిరిగి వాటి వల్ల జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో చేయకూడనటువంటి పనుల వల్ల ఏ అనర్థాలు అయితే ప్రాప్తిస్తాయో వాటిని అనుభవించి అలమటించి దుఃఖపడేటువంటి పరిస్థితి మా భజ ఎప్పుడు కూడా నువ్వు దాన్ని తెచ్చుకోవద్దు అటువంటిగా అది సేవించాల్సింది ఎందుకని జీవితం ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ప్రయాణంలోనే ఎప్పుడైనా ప్రమాదాలు ఉంటాయి అది ఎప్పుడైనా జరగచ్చు ఎలాగైనా జరగచ్చు ప్రయాణం జరగడము అనేది జరిగినప్పుడు ప్రమాదాలు తప్పనిసరి అవుతాయి ఇప్పుడు త్రివేణి సంగమంకి వెళ్ళి పవిత్ర స్నానం చేసి తిరిగి రావాలి అని సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కాడనుకోండి ఉద్దేశమేమో త్రివేణి సంగమం పోవాలని అలహాబాద్ చేరాలని అలహాబాద్ చేరి ఆ పవిత్రమైనటువంటి సంగమ స్థానంలో స్నానం చేసి రావాలి అని ఇక్కడ రైలు ఎక్కినటువంటి వాడు పడుకుని నిద్రపోతే భర్త మీద అలహాద్ అలహాబాద్ పోవాలి అని రైలెక్కి రేపు ఉదయం ఆసుపత్రిలో పడక మీద కట్లు కట్టి ఉండేటువంటి దేహాన్ని చూసి నేను ఎక్కడున్నాను అని ప్రశ్నించేటువంటి వాడు ఎంతో మందిని మనం చూసిన ఈ ప్రపంచం లేదా కాబట్టి చేరాలి అని అనుకున్నది అలహాబాద్ చెయ్యాలి అనుకున్న పని సంగమస్నానం కానీ అలహాబాదు చేయాలి అని ప్రయాణం మొదలెట్టినటువంటి వాడు మరుసటి రోజు ఆసుపత్రిలో అక్కడ రైలు ఎక్కింది అలహాబాద్ చేరాలని కానీ మరుసటి రోజు ఆసుపత్రిలో బెడ్ ఎక్కి కూర్చొని ఉన్నాడు మంచం ఎక్కువ అలా ఊహిస్తాడా మనిషి ప్రయాణం చేస్తాడు అనుకుంటాడు కానీ ప్రమాదాలకు గురి అవుతాడని ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు ఊహల్లో ఈమడవు సార్ మన ఊహలు ఎట్లయినా పిచ్చి పిచ్చి ఊహలకు అదిలిచ్చు పిచ్చోడం కనుక సత్యాలు ఎప్పుడు కూడాను మన సంకల్పాల్లో చిక్కుకుపోవు సత్యాలు ప్రమాణానికి అందుతాయే గానీ ఊహలకు అందవు ప్రమాణానికి అందుతాయి శాస్త్రానికి అందుతాయి అందువల్ల శాస్త్రాన్ని ప్రధానంగా పెట్టుకోవాలి రైలు ఎక్కినటువంటి వాడు గమనించకపోవచ్చు విమానం ఎక్కినవాడు మధ్యలో ఏదైనా అయిపోవచ్చు వాడు నడి సముద్రంలో మునిగిపోవచ్చు కానీ విష్ణు పోతాన్ని విష్ణు నావనెక్కిన వాడు మాత్రం తప్పక తరించి తీరుతాడు వాడు మునిగే ప్రసక్తే లేదు అనేది సెంట్రల్ థీమ్ కేంద్ర విషయం పదమూడవ శ్లోకంలో అర్థమవుతుంది ఇప్పుడు విష్ణు పోతం అది కాబట్టి దాన్ని ఎక్కినటువంటి వాడు ఎవడైతే విష్ణుభక్తి కలిగి విష్ణుమూర్తి అనేటువంటి నావనెక్కుతాడు అక్కడ మొన్న మొన్న చూసినట్టుగా గమ్యము మార్గము రెండు పరమేశ్వరుడే విష్ణుపోతం అయి ఉండడం వల్ల వాడు అంతరించే ప్రశ్నే ఉండదు తప్పక తరిస్తాడు ఈ విషయాన్ని శాస్త్రాలు నిరూపిస్తూ ఉన్నాయి ప్రామాణికంగా ప్రామాణికంగా ఊహలుగావు ప్రమాణంతో నిరూపిస్తూ శాస్త్రాలు ఏవైతే ప్రామాణికంగా అందిస్తూ ఉన్నాయో ఇవి మహాత్ముల యొక్క జీవితాల్లో దీప్యమానంగా మనకు గోచరిస్తూ ఒకవైపు శాస్త్రం ఒకవైపు సంతపురుషుల అనుభవం ఈ రెండూ మిళితమై చక్కగా మనకు సత్యాలని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తూ ఉంటే కూడాను దురదృష్టవంతులు సందేహాల మధ్య సంశయాల మధ్య చిక్కుకుపోయి బ్రతుకుని నికృష్టంగా మార్చుకుంటూ ఉంటారు క్లియర్గా అర్థమైపోయింది నువ్వు భవసాగరాన్ని దాటాలి అది పదమూడవ శ్లోకం నువ్వు భవసాగరాన్ని దాటాలంటే మరొక మార్గమే లేదు విష్ణు తప్ప అప్లవానాం కదా నౌకే లేదు నీకు నౌక లేనిటువంటి వాడివి కాబట్టి శరణ్యం ఏమిటి విష్ణుపోతం ఏకా ముఖ్య నౌకా భవతి ఇది కాబట్టి నీకుండేటువంటి ముఖ్య నౌక సముద్రాన్ని దాటడానికి భవసాగరాన్ని దాటడానికి ఒక విష్ణుపోతమే గనక విష్ణుదేవుడు అనేటువంటి ఈ నౌక ఈ జ్ఞానమయమైనటువంటి నౌక ఒక్కటే ఉంది గనక దీనితో నువ్వు తరించిపోవచ్చు అందరూ అలాగే తరించారు ప్రపంచంలో ఏం మన ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం అవసరం లేదు చెడిపోవడానికే ప్రత్యేకమైన మార్గం కావాలి అందరూ నడిచి బాగుపడేటువంటి మార్గం ఉండేటప్పుడు నేను ఒక కొత్త మార్గాన్ని వేసుకుంటానంటే వేసుకో ఇక్కడి నుంచి నువ్వు పోవడానికి ఒక ఒక రూట్ ఉంది అర్థమవుతుంది ఇది ఇక్కడి నుంచి వెళుతున్నావు రోడ్లో అక్కడికి వెళ్ళావు దిండికల్ రోడ్డు అక్కడి నుంచి బెదక రోడ్డుకు సికింద్రాబాద్ వెళ్ళిపోతావు లేదు లేదు లేదు ఆశ్రమం వెనక నుంచి ఒక రోడ్డు వేసుకొని పోతాను పో ఎక్కడికన్నా చేరు ఎవరిని ఏ విషయంలో అడ్డుకునే వాళ్ళు ఎవరో లేరు ఈ ప్రపంచంలో బాగా అర్థం చేసుకోండి ఎవరితో ఎవరో కలిసి రాలేదు ఎవర్ని ఎవరు నిర్ణయించలేరు సహకరించగలరంతే అది కూడా అవకాశం ఇస్తే గాలి వేసచ్చేమో కానీ నేను తెరచా పట్టుకుంటే నాకు ముందుకు పోద్ది కాబట్టి ఒక గురువైనా కూడా నువ్వు అవకాశం ఇస్తే నిన్ను తరింపజేస్తాడు తప్ప నాకు ఆయన అవసరం లేదనుకుంటే నువ్వు జ్ఞాపకమే రాడు రావు గురువుకి ఎందుకని ఆయన జ్ఞాపకం వచ్చేవాడు స్మరణం వేరే హరిస్మరణం అది కాబట్టి ఇవన్నీ శాస్త్రాల్లో మనకు తెలుస్తూ ఉన్నాయి మహాత్ముల మధ్య మనం ఉన్నాం ఇవన్నీ చూస్తూ ఉన్నాం వీటిని శ్లాఘిస్తూ ఉన్నాం వీటిని స్థుతిస్తూ ఉన్నాం వీటిని కీర్తిస్తూ అబ్బా ఏమి గ్రంథం అండి శ్రీమద్ రామాయణం అబ్బా ఏం ఉపనిషత్తు అండి శ్వేతాశ్వతరా ఏం ఉపనిషత్ అండి మాండుక్యం నిజమే ఏమి గ్రంథం అండి భగవద్గీత మరి ఇంత ఆశ్చర్యార్థకాలున్నాయి నీ దగ్గర నిన్ను ఎందుకు తరించలే తరింపజేయలేకపోతుంది అది కమా టెల్మే నిన్ను తరింపజేసే సమయం వచ్చేటప్పటికీ గ్రంథాలన్నీ నిస్సారం అయిపోతున్నాయి నువ్వు తరించేటువంటి సమయం వచ్చేటప్పటికీ శాస్త్రాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి నువ్వు తరించేటువంటి కాలం ఆసనం అయ్యేటప్పటికీ గురువు నిరర్థకంగా మారిపోతున్నాడు నీ దృష్టిలో అనిష్ట ఎందుకో తెలుసా ఇవి సందేహాలు రావడానికి ఆధారం ఏదో లేదు అజ్ఞానమే సందేహాలకి ప్రధానమైనటువంటిది అజ్ఞానం నుంచి సందేహాలు పుట్టుకొస్తాయి అవునా సందేహం అంటే ఏంది బాబు ఇదే అదే అంతే కదా సందేహం అంటే ఏంటి రెండింటి పట్టుకొని ఊగులాడుతూ ఉండేనే సందేహం ఒకటి ఉంటే సందేహం లేదు ఇప్పుడు చూడండి మనం బస్ స్టాండ్లో ఉంటాం ఒక అతను చెబుతాడు ఏమండి ఈ ఈ బస్సు కోటిపల్లి పోతుందా అంటాడు బస్సు ఎదురుగానే ఉంది నన్ను అడుగుతాడు స్వామీజీ ఈ బస్సు కోటిపల్లి పోతుందండి ఏం చేయాలి నేను చెప్పాలి నాయన ఇది కోటిపల్లి పోతుంది మరి అతనికి కనపడుతుంది బస్సు నాకు కనపడతా అండర్స్టాండ్ బస్సు అతనికి కనపడుతుంది నాకు కనపడుతుంది అతనికి సంశయం ఉంది ఇది కోటిపల్లికి పోతుందో పోదో అని నాకు సంశయం లేదు కాబట్టి నేను చెప్పగలిగాను అతనికి అది కోటిపల్లికి పోతుంది అని స్వామీజీ అతని సంశయానికి కారణం ఏంటి తెలియకపోవడం దాన్ని ఏమంటాం అజ్ఞానం అంటాం మీకు సంశయం లేకపోవడానికి కారణం ఏంటి తెలిసి ఉండడం దాని ఏమంటాం శాస్త్రంలో జ్ఞానం అంటాం నీకు జ్ఞానం ఏంటి ఆయనకు అజ్ఞానం ఏమిటి నేను అక్షరాస్యుడిని అతని నిరక్షరాస్యుడు క్లియర్గా దాని ముఖాన్ని రాసి ఉంది కోటిపల్లి హైదరాబాద్ టు కోటిపల్లి అని రాసి ఉంది సార్ కనుక నాకు అక్షరాలు తెలుసు నాకు అక్షరాలు తెలుసు కనుక నేను చదువుతున్నా హైదరాబాద్ టు కోటిపల్లి బోర్డు ఎప్పుడైతే నేను చెప్తున్నాను అతనికి ఒకవేళ అక్కడ బోర్డు లేదనుకో నేను చేసేది కూడా ఏం లేదు నేను అక్షరాశి అని అతను ఇల్లిటరేట్ నేను లిటరేట్ ఉపయోగం లేదు లిటరసీ హ్యాస్ నో వాల్యూ హైది బోర్డు కనుక ఒకవేళ బోర్డు లేకపోతే వెళ్ళి అడుగుతాం అతను నన్ను అడిగినట్టే నేను అతన్ని అడుగుతాను ఇది కోటిపల్లికి పోతుందని అతనికి సందేహం ఉన్నట్టే నాకు సందేహం ఉంటుంది అప్పుడు కాబట్టి అతని సందేహం ఇది కోటిపల్లికి పోతుందా లేదా అనేటువంటి ఆలోచన సందేహం రావడానికి కారణం జ్ఞానం లేకపోవడం ఇది కోటిపల్లికి పోతుంది అని నేను చెప్పడానికి కారణం జ్ఞానం ఉండడం జ్ఞానం లేనప్పుడే సందేహాలు సరేనా అజ్ఞానంలోనే సందేహాలు చీకటిలోనే భయాలు అజ్ఞానంలోనే సందేహాలు చీకటిలోనే భయాలు సందేహాలు అంతరించాలి భిజ్జతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వసంశయా కాబట్టి సందేహాలని ఎప్పుడు పోతాయి అజ్ఞానం ఉన్నంత సందేహాలు పోవు కనుక జ్ఞానమే సందేహాన్ని నివృత్తి చేయగలదు చీకటిలో ఉన్నంత భయాలు దూరం కావు ప్రకాశమే తిమిరాన్ని అదృశ్యం చేస్తుంది కాబట్టి జ్ఞానం కావాలి జ్ఞానం వచ్చినప్పుడు సందేహాలు నిలవవు భయాలు ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఇలా సందేహాలని భయాలని నివృత్తి చేసేటువంటిది జ్ఞానం ఏ జ్ఞానమే పరమేశ్వరుని జ్ఞానం పరమేశ్వరుని జ్ఞానం పరమేశ్వరుని భిన్నం కాదు అండర్స్టాండ్ పరమేశ్వరుని జ్ఞానం పరమేశ్వరుడి భిన్నం కాదు కాబట్టి పరమేశ్వరుడు విష్ణు పోతాం విష్ణు శ్రీ మహావిష్ణువు అదే నౌకా ఏకాఖ్య నౌకా భవతి అప్లవానం కాబట్టి ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటడం చేతగానప్పుడు నీకు ఒకే ఒక నౌక మిగిలింది అది విష్ణు పోతం దాని కంచిన్యుషన్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ భవ జలం కథం మా స్మా కతర సరసి జదృశి దే తావీ భక్తి ఏకా నరకభి నిషిన్నా తారయిష్యతి అవశ్యవజల దుస్తరం, భవ అంటే సంసారం భవ జలధిం భవార్ణవం భవ జలం సంసారం అనేటువంటి సాగరం ఏదైతే ఉందో భవ జలది అగాధం దాని లోత ఇంతవరకు ఎవరికి తెలియలేదు అందరు దాంట్లో పడి ఉండారే కాని లోతు తెలుసుకున్న వాళ్ళు లేరు అంటే దాంట్లో పడ్డప్పుడు లోతు ఎందుకు తెలియడం లేదు పోతా ఉండడం అర్థం మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ పదం వల్ల తమాషా అసలు ఆ పదమే పెద్ద అఘాధం ఎందుకంటే పడ్డాడు పైకొచ్చేసాడనుకో ఓటును జరిపోయాడు కదా తరించిపోయాడు ఇప్పుడు పడ్డవాడు సముద్రంలో పడ్డవాడు వాడు మునుగుతున్నాడా తేలుతున్నాడా తేలేడనుకో తరించిపోయాడు అని అర్థం తారయతి వాడు మునుగుతున్నాడు అని అర్థం మునిగేటువంటి వాడికి బాటం ఎందుకు టచ్ కావడం లేదు ఈ వాంట్టు టచ్ ద బాటం తమాషాడు అది బాటం లెస్ వన్ దానికి ఎక్కడుందో అసలు బాటం ఎక్కడుందో తెలియదు పునాదిని పట్టుకున్నాడు లేదు ఇంతవరకు పోతానే ఉన్నాడని అర్థం అందువల్ల వాడిని ఎక్కడన్నా పోయి కనుక మనం వాడి మనం ఇటు పట్టుకుని ఏ ఎంత లోతంటే ఇంకా అది లేడం ఎన్ని జన్మల నుంచి చాలా జన్మల నుంచి ఇప్పుడు ఇప్పుడు కూడా అరవై వచ్చేసింది మననే చచ్చిపోతయింది పోతా ఉండాలి బాగుండీ ఇది మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి వచ్చి అడిగా మనకి అప్పుడు అంటే ఇప్పుడు కూడా పోతానే ఉండాలి అది అందువల్ల ఆ గాథం అది అంటే దానికి లోతు ఎంతో తెలుసుకున్నవాళ్ళు సముద్రం లోతు తెలీదనే వాళ్ళు పూర్వం ఇప్పుడు తెలుసు కదా మనకి సముద్రానికి లోతు ఎంతో సముద్రం లోతు మనకు తెలుసు కానీ ఈ భవసాగరం లోతు తెలీదు ఎందుకనంటే సముద్రం అనేది ఒకటి ముందు గనక భౌతికంగా దాని దగ్గర ఏదో లాబొరేటరీ దగ్గర పెట్టుకున్నాం షోర్లో అది వచ్చిన బాధ భౌతికంగా మనకు కనపడుతుంది ఫిజికల్గా సముద్రం అనేది ఫిజికల్ లాబొరేటరీ ఒకటి పెట్టుకున్నాం దానికి ఎట్లా పోవడం తయారు చేసుకున్నాం సబ్మ్యారీన్స్ వేసుకున్నాం మునిగాం ఇట్లా పోయినాం లోతు బెయిన్ చెప్పా ఎంత లోతుందో అంత లోతుకు పోగలిగాం దానికి కావలసినటువంటి సామాగ్రిని అంతా సమకూర్చుకున్నాం ప్రాణవాయువుని అంతా ఏర్పాటు చేసుకున్నాం అంతా అమర్చుకున్నాం మెషిన్సే కనుక పోగలుగుతున్నాం ఎందుకంటే అది కనపడుతుంది కనుక భౌతికంగా ఈ భవజలధిం ఇది ఎందుకు అఘాధం అంటున్నాడంటే అది ఎక్కడుందో చెప్పమనండి నాకు అది దాని లోతు నేను చెప్పేస్తాను అసలు అర్థం కావడం లేదు అది ఎక్కడ ఉంది ఇప్పుడు సముద్రం ఉంటే మనకు కనపడుతుంది ఇది ఎక్కడుంది సముద్రం సంసార సముద్రం ఎక్కడన్నా చూశారా మీరు ఇదే ఉపు సముద్రం ఉంది సంసార సముద్రం ఎక్కడుంది భవ జలధిం అంటే భవ ఏవ జలధిం అది సంసారమే సముద్రం సంసార సముద్రం కాదు సంసారం ఒక సముద్రం లేదు ఎక్కడ ఉంటే మనం తెలుసుకుని ఉండేవాళ్ళం ఎక్కడుందో అసలు సంసారమే ఒక సముద్రం భవ ఏవ భవార్నవ భవయేవ జలధిం భవ జలధిం అది అడు భవ జలధిం అంటే తత్ తరనే ముఖ్య నౌకా భవతి ఇత్యర్థ ఎప్పుడైతే సంసారమని సముద్రంతో పోల్చేశాడో సంసారమే సముద్రంగా ఉంది భవ జలధిం భవ అన్నప్పుడు ఇంక దీన్ని దాటడానికి నౌక ఉండాలి అది తమాష సంసారం ఎప్పుడైతే సముద్రం అని అన్నాడో సంసారమే సముద్రం అన్నప్పుడు సముద్రాన్ని దాటడానికి నౌకెట్లాగైతే ఉందో ఈ సంసారాన్ని దాటడానికి కూడా నౌకుంది అసలు ఎందుకు దాటాల్సి వస్తా దాన్ని ఈదితే పోలేదా నడిచిపోతే పోలేదా కుదరదు సార్ ఎందువల్ల అఘాధం దాని లోతు ఇప్పటివరకు ఎవరూ తెలియలేదు కాబట్టి పడితే మాత్రం మళ్ళీ తిరిగి లేచే ప్రశ్న లేదు ఏముందండి మనం కూడా చూస్తామని చేసుకున్న వాళ్ళే ఆ తర్వాత తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పటివరకు ఆ జనకుడు ధరించలేదు అందరూ జనకుడు ఒక్కడే మీ తన సునకాలే ఏది ఎందుకు జనకుడిని చెప్తాడు నువ్వు ఎప్పుడో ఇప్పుడు రాముడు కాలంలో ఉన్న జనకుడు అతన్నే ఎందుకు చెప్తున్నామో తెలుసా గృహస్థాశ్రమంలో ఆ తర్వాత లేరని అర్థం అంతటి వాడు అర్థం పోనీ అంటే గృహస్థాశ్రమం చెడ్డదని కాదు అంత కష్టతరంగా కనపడతా ఉంది అది ఎందుకంటే సముద్రం గనక అగాధం గనక దుస్థరం దాన్ని తరించడం కథం తరేయం ఇది పెద్ద ప్రాబ్లం దుస్థరం ఇదిగో నిస్థరేయం కథం అహం ఇది దుస్థరమైనటువంటి సాగరాన్ని భవార్ణవాన్ని భవజలదిని సంసార సాగరాన్ని కథం నిస్థరేయం అహం ఇది దీనిని నేను ఎట్లా దాటేదబ్బా ఇది దాటడం సాధ్యమా నాకు సందేహం డౌట్ ఇది సంశయం ఇది నేను దాటగలనా సరేనా సరే అందుకని దాటగలను లేదు ఈ సంశయం ఇవే శాస్త్రమే అక్కడ ఉండేది చైతన్య గానంకేం లేదు దాటగలను లేదో సంసారము రగలనో లేదో నీ పాదము దాటగలనో లేదో సంసారము కారు తిమిరాల కడలి సుడులలో కన్ను మూసి తనువుతరలేలోగా కారు చీకట్లో పదప్రయోగం కారు కడలి సుడులలో కనుమూసి తనువు తరలేలోగా దాటగలనో లేదో సంసారము చెరగలనో లేదో నీ పాదమూ దాటగలనో లేదో సంసారము అర్థమైందే నేను దాటాలనుకున్నవాడు కూడా దాటగలను లేదో ఎందుకని అనేక జన్మలు వృధా అయిపోయినాయి కనుక ఈ జన్మలైనా నేను సక్సెస్ అవుతానో లేదు ఇది డౌట్ కాబట్టి నిస్తరేయం కథం అహం ఇది దీన్ని ఎలా దాటగలను అని చేతహ చూడతామంట చేతహాతత్వం మాస్మగాహ ఇదిగో చూడు ఈ విధమైనటువంటి సందేహాన్ని పొందబాకు ఇప్పుడు ఈ విధంగా సంశయిస్తూ కూర్చోబాకు ఇదొక బలహీనత ఇదొక పిరికితనం ఎందుకని ఖాతరత్వం పిరికిబడి ఉండాల్సిన లక్షణం ఇప్పుడు నేను ఇది దాటగలను లేదో అనుకుంటాడు అనుకోండి అసలు దాటలేడు సందేహాలు సంశయాత్మ వినశ్యతి నా సుఖం సంశయాత్మన కాబట్టి సందేహాల మధ్య కొట్టుమిట్టాడేటువంటి వాడికి ఎప్పుడు సుఖం ఉండదు ఈ ప్రపంచంలో డెసిషన్ ఉండాలి చేరగలను లేదు చేరి తీరతానయ్యా ఎందుకు చేరను చెప్తాను అది కూడా ఎందుకు డెఫినెట్ మీరు అహంకారం అనుకోవద్దంటే చెబుతాను కానీ ఈ ఒక్క ఇరవై సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు దానికి నేను ఎక్కడైనా మీకు అవకాశం ఇచ్చానా మనకంత శక్తి ఉందో లేదో అది వేరే విషయం కానీ ఒకటే ఒక మాట మాత్రం రిపీటెడ్గా మీరు చెప్తూనే ఉన్నా మనకి ఇంకొక జన్మ క్వశ్చన్ లేదు శృతి మందిరంలో మనం తరించుకోవాలి మనం తరించవాలి బీ రెడీ బీ రెడీ నేను మీకు కూడా ఉంటా మునిగితే మీతో మునుగుతా తేలితే అందరం కలిసి తేలిపోతాం బీ రెడీ అనే మాట మీతో మాట్లాడుతున్నాను కానీ ఏమైనా ప్రయత్నం చేస్తా ఉన్నాను అని ఎప్పుడైనా అనడం మీరు విన్నారా ఎందుకు తెలుసా ఆ మాటే కృంగతీస్తుంది మనిషిని కృంగర్దిస్తుంది మనిషి ఇంకా వాడు మునిగిపోతాడని తేలేటువంటి అవకాశం లేదు ఎప్పుడు ఉత్సాహపూరితంగా ఉండాలి భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి మనకు ఉత్సాహం లేకపోతే ఎవరికి ఈ ప్రపంచంలో ఉత్సాహం ఉండేది ఎవరికండి ఉండేది ఉత్సాహం ఇంతటి వాడిని పెట్టుకుని నేను ఏడిస్తే ఇంకా నమ్మగలిగేవాడు ఎవడు ఈ ప్రపంచంలో నేను అడుగుతున్నా ఒక్కసారి సూటిగా ఆ ధైర్యం ఉండాలి ఆ బోల్డ్నెస్ ఉండాలి మనకు ఫెయిత్ ఇన్ అవర్ సెల్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ మన మీద మనకు విశ్వాసం ఉండాలి నేను చేసేటువంటి భక్తి మీద నాకు విశ్వాసం పరమేశ్వరుడు నన్ను ధరింపజేస్తాడు రక్షస్యతి ఇది విశ్వాస భగవంతుడు నన్ను రక్షిస్తాడనేటువంటి విశ్వాసం ఈ రెండే ప్రధానంగా ఉండాలి కనుక నిస్థరేయం కదం నేను ధరించేది ఎట్లా అహం ఇది మాస్మగా మాస్మగాహ ఈ పదం నిన్నారా ఎక్కడ పిరికి తన అక్కడ వాడతాడు ఈ పదం క్లైబ్యం వార్త క్లేబ్యం మా స్ కాబట్టి పిరికితనం ఇది కాతరత్వం క్లైబ్యం క్లేబ క్లీబత్వం నపుంసకర్థం అటు కాకుండా క్లీవ శబ్దం ఇంపార్టెంట్ అని అర్థం క్లీబ అంటే నపుంసకుడు క్లీప ఎవడైతే అది క్లేబత్వం క్లీప యొక్క విశేషం అది వైశిష్టం క్లీబత్వం ఇంపార్టెన్సీ అర్థమవుతుంది కబడ్డీ వాడు ఎవడు ఇది కాదు అది కాదు ఇచ్చిన ఇది మెయిల్ దారి ఫీమేల్ వచ్చిన బాధది కబడ్డీ సంశయాల్లో ఉండేవాడు ఇది కాదు అది కాదు అది తమాషా ఇటువంటి దాన్ని మాస్మగమహ వాడు మళ్ళీ ఎంత కులికినా ఎంతనా చేసాం అన్నాడు అనుకోండి ఏముంది ఏడుపు ఏముంది వాడు ఏడుపు అంత మనలాగనే ఉంటుంది ఏముండదు లోపల అంత డౌటే వాడికి ప్రతి దాంట్లో ను వాడి వైపు వాడికి కూడా భగవంతుడు ముద్రా శాస్త్రం అది సమాజం నేను చూస్తుంటా ఆదోడలు అంటారు అట్లా మగవాడు అన్నారు ఇప్పుడు మనం ఇట్లంటాం కానీ వాడిలాగా ఇట్లనే ఎవడంట అది భగవంతుడు ఇదే క్రియేషన్ అమేజింగ్ ఆ సృష్టిని చూస్తా ఉంటే నియతి ప్రతి చోట ఆనందంగా ఉంటుంది భగవంతుడి ఏమిటబ్బా ఇది ఎంతకాలం వరకు చేశాడో దీనికి ఎన్ని ఎన్ని రకాలు సో ఈ పిరికి మస్మగమహ క్లైబ్యం అదే ఇది కాతరత్వం మాస్మగాహ చెతహే చిత్తమా చూసారా మనసుగా చెప్తా ఉన్నాడు కాబట్టి ఇంతవరకు అగాధం దుస్తరం భవ అని చూచాం గనక ఈ భవ ఈ సంసార నిస్తరేయం కదం అహం ఇతి చేత మా స్వగాహ కాతరత్వం నువ్వు ఆ మాత్రం పొందదు ఎందుకో తెలుసా కమలం కదూ సరోవరం నుంచి పుట్టింది సరోజ సరసిజ సరసి ఆహా నేత్రంలో కలిగినటువంటి సరసి అంటే సరోవరం జ పుట్టినటువంటిది సరోజ పద్మం కమలం దృషి లోచనుడు కమలలోచనుడు దేవే దివ్ ధాతు ఏంటి దేవే అంటే ప్రకాశవంతుడు ప్రకాశం కలిగినటువంటి వాడు నరకభిది అంటే నరకాసురుని వధించినటువంటి వాడు ఇది మూడు పరమేశ్వరుడికి ఇక్కడ మూడు ఒకటి ఏమిటంటే సరస్విజ దృషి పద్మనయనుడు కమలలోచనుడు ఒకటి రెండవది దేవే ప్రకాశవంతుడు ప్రకాశం కలిగినటువంటి వాడు దేవే మూడవది నరకభిది కాబట్టి నరకాసురుణ్ణి అంత ముందు వాడు అటువంటి వాడియందు స్థిరంగా గనక నీ బుద్ధి హే చేతహ నిషన్న నరకభిధి ఆ నరకాసురుణ్ణి వధించాడే పరమేశ్వరుడు ఎవడైతే సరసిజదృషి కమలలోచనుడు దేవే దివ్యమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు దివి అటువంటి వాడి ఎందు నిషన్నా చేతహ నీ మనసు మనసా నువ్వు గనక అక్కడ గనక అతల్లో నిలబడిపోయావు అంటే ఆ పరమేశ్వరుని ఎందు నిలబడేటువంటి తావకీ భక్తి అది తావకీ భక్తి నీ యొక్క భక్తి ఏదైతే ఉందో అది తావకి భక్తిహి ఏకా ముఖ్య అది ఒక్కటే అవశ్యం తప్పకుండా తారయిష్యతి తరింపజేస్తుంది అంటే దాటించేస్తుంది భావసాగరాన్ని అంతే అంటే నిన్న విష్ణు పోత అన్నాం కదా ఆయన పదమూడవ శ్లోకంలో విష్ణుపోత ఉన్నాం కదా అంటే శ్రీ మహావిష్ణు నౌక దాన్ని ఎక్కితే కదా కాబట్టి సంసారం అనేటువంటి సాగరం ఒకవైపు కనపడతా ఉంది విష్ణుపోతం ఒకవైపు కనపడతా ఉంది ఈ విష్ణుపోతం అంటే విష్ణు నౌక శ్రీ మహావిష్ణువు నౌక ఆ నౌకకితే నువ్వు తీరం చేరిపోతావు నౌక ఎక్కేటువంటి అర్హత నాకుందా లేదా ఫస్ట్ ఇది సందేహం ఎందుకని ఊరికే నౌకెక్కించుకుంటారా మూల్యం టిక్కెట్ లేకుండా బస్సు ఎక్కుతావా దిండి కలిగి తీసుకురావడం లేదు దండిగా అక్కడికక్కడే తీసుకోతాను నిన్ను కాబట్టి మూల్యం లేకపోతే టిక్కెట్ లేకపోతే నువ్వు ఎట్లెక్కుతావు మూల్యం ఏమిటి పుట్టలేదు ఎవడు విష్ణుపోతానికి మూల మూల్యాన్ని కట్టేవాడు అది అమూల్యం సార్ అది అమూల్యం అమూల్యమైనటువంటి భగవంతుని యొక్క నౌకని విష్ణు పోతాన్ని మూల్యముతో నువ్వు ఎట్లా కొనగలవు మూల్యముతో గనక నువ్వు కొనేటట్లయితే మూల్యం పెట్టి ఎవరైనా కొనేటట్లయితే ఇక మనకు దొరుకుతుందా అని అడుగుతున్నా నేను శబరికి దొరుకుతుందా సుధాముడికి దొరుకుతుందా కుచేరుడికి దొరుకుతుందా అని అడుగుతున్నా నేను డబ్బు గల వాళ్ళు క్లూలు క్యూలబడి పడిపోయి కార్పొరేట్ ఆఫీసెస్ అంతా అక్కడే ఉండవు కాబట్టి మూల్యం ఏమిటి అమూల్యమైంది దానికి విష్ణు పోతం అమూల్యమైంది గనక దానిని ఎక్కడానికి మనం సమర్పించేటువంటి మూల్యం కూడా అమూల్యంగా ఉండాలి ఆ అమూల్యమైంది నీ అమూల్యమైన భక్తి తావకీ భక్తి ఏక కాబట్టి విష్ణు పోతం అమూల్యం దానిని ఎక్కడానికి మనకు భక్తి ఏదైతే ఉందో ఇది కూడా అమూల్యం అమూల్యమైనటువంటి టిక్కెట్ నీ దగ్గర ఉంది అమూల్యమైనటువంటి నౌక నిన్ను తీసుకపోవడానికి సంసిద్ధంగా ఉంది ఇంకా నీకెందుకు సందేహం మా భైష్ట మా భ మా భీ ఓకే భయపడి బాకు ఆ పిరిగితను నీకు అవసరం లేదు భవత భయం మా భూత్ ఇత్య నీకు ఏ విధమైనటువంటి భయం అవసరం లేదు అభయప్రదానం చేస్తా ఈ శ్లోకం అభయప్రదానం చేస్తావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు సందేహించాల్సిన అవసరం లేదు అజ్ఞానంలో సందేహాలు విష్ణు పోతం ఇది జ్ఞానస్వరూపం ఇది అందువల్ల ను భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకని నిన్ను తరింపజేసేది అవశ్యం తరయిష్యతి చూండి తప్పకుండా నిన్ను తరింపజేస్తుంది ఏంటది తావకి భక్తిహి ఏక పో తావకి భక్తి ఏక నీ భక్తి ఒక్కటే నిన్ను తరింపజేసేది మరొకరుగానే కాదు స్వామీజీ ఆ చెప్పు చెప్పు నేను భక్తి చేస్తున్నా అక్కడికే బాగుంది భగవంతుడు తరింప చేస్తాడో లేదో ఇంకా మీరు ఇది ఏదో చేస్తా ఉన్నా ఏమవుతామో ఏమవుతామో ఎటు పోతాము అటే పోతావు ఇంకెక్కడికి పోలంటే భగవంతుడి భక్తి చేస్తూ కూడా ఏమవుతామో ఎటు పోతామో అని అనుకుంటే ఎవడేం చేయగలడు సిది పాయింట్ డెఫినెట్గా నువ్వు తరిస్తావు ఏమో నా భక్తి భగవంతుడు చూస్తాడో లేదో పో కడదొడికి పోయి ఆయనకి పో కడదొడి తీసుకుపోయి ఆయన ఆయన రేంజ్ కూడా తెలుసుకో వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ తెలుసుకొని తీసుకొని పోయి అవి వేసుకొని చూస్తాడు నిన్ను చూడు నువ్వేంటో నీ మనసుకు తెలియకపోవచ్చే గానీ భగవంతుడికి తెలుసు అండర్ నువ్వేమిటో నీ మనసుకు తెలియకపోవచ్చే గానీ భగవంతుడికి తెలుసు నువ్వు చేసేదే గనక భక్తి అయితే నేను చేసేదే గనక భక్తి అయితే పరమేశ్వరుడు తప్పక చూస్తాడు ఎందుకో తెలుసా సరసిజదృషి అది సార్ విషయం కమలనేత్రుడు కమలమేంటి జ్ఞానానికి సంకేతం మన సంస్కృతిలో పద్మం ఏమిటి ఎన్నిసార్లు చెప్పాను మీకు ప్రతి ఉపన్యాసం వస్తుంది పద్మం అంటే జ్ఞానానికి సంకేతం కమలం అంటే జ్ఞానానికి సంకేతం సరసిజ దృషి కమలలోచనుడు పద్మ కాబట్టి జ్ఞాననేత్రం కలిగిన వాడు సుస్పష్టంగా దర్శించగలడు నీ భక్తిని సుస్పష్టంగా చూడగలడు ఆయన సుస్పష్టంగా దూచాడనుకో ఇంకా నీకేం భయం వస్తుంది చీకట్లలో కదా భయాలో దేవే దేవు ప్రకాశం ప్రకాశం వస్తూ ఉంది గనక చీకట్లు ఉండేందుకు అవకాశం లేదు గనక చీకట్లు లేవు గనక భయం లేదు సందేహం నీకు అవసరం లేదు కారణం సరసిత దృష్టి భయాలు ఉండవు ఎందుకని దేవే చూచరా అందుకని ఊరికే పదాలు వేసుకొని పోవడం కాదు శ్లోకంలో ఇంకా మిగిలి పదాలు సంబోధన కాదది నరకభిది నరకాసురుణ్ణి అంతమందించినటువంటి వాడు కాబట్టి సందేహాలు ఎప్పుడు ఉంటాయి నీకు అజ్ఞానం ఉంటే ఉంటాయి కాబట్టి అజ్ఞానం అనేటువంటి నరకాసురుని వధించేస్తాడు గనక నరకభిధి నరకాసురుని వధించినవాడు నరకాసురుడు ఎవరు అజ్ఞానం కాబట్టి అజ్ఞానాన్ని ఎప్పుడైతే వధిస్తాడో ఇక ఉండేది జ్ఞానమే గనక అజ్ఞానం వల్ల ఆ బస్సు ఎట్లా పోతుందో వాడికి తెలియలేదు జ్ఞానం ఉండడం వల్ల నేను చెప్పాను కాబట్టి నరక విధి అజ్ఞానాన్ని పోగొడుతూ ఉన్నాడు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు గనక మనకు కూడా వెలుగొస్తూ ఉంది దేవే ఇదంతా కూడా మనం చేసే భక్తి ఏదైతే ఉందో తావకి భక్తి ఏకా నీ భక్తి ఒక్కటే నిన్ను ఉద్ధరిస్తూ ఉండేది ఇది పరమేశ్వరుడు చక్కగా చూడగలడు కారణం సరసిద్ధ దృష్టి క్లియర్ ఏమన్నా డౌట్ ఉందా చూడండి ఎక్కడ డౌట్ కనిపించడం లేదు నేను తరిస్తానో తరించను అనేటువంటిది అవసరం నీకు లేనేలేదు ఎందుకని తావకీ భక్తి ఇక నీ భక్తి ఉంది ఎలా భక్తి ఉంటే ఏం చేస్తావు సహ కీర్త్యమాన భక్తి ఉందగనక పరమేశ్వరుని ఆరాధిస్తావు परमेश्वर ध्यान परमेश्वर कीर्ति सह ईश्वर परमेश्वर कीर्त्यम आये नुवेपड़ कीर्तिवो नी चेत कीर्तिं भगवं शीघ्रमेव आविर्भवती अभाव्यति भक्ता सह कीर्त्यम परमेश्वर नेावो परमेश्वर ने भक्ति सह पर शीघ्रम एव व आविर्भवती నీ ముందు సాక్షాత్కరిస్తాడు సార్ నీ ముందు అంటే నీ హృదయంలో ఎందుకని అజ్ఞానం హృదయంలో ఉంది దేవే దివ్యంగా ప్రకాశేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు మన హృదయంలో సాక్షాత్కరిస్తాడు అనుభావయతి చ భక్తాన్ చ భక్తాన్ అనుభవతి ఆ పరమేశ్వరుని యొక్క అనుభూతిని భక్తులకు కలిగిస్తాడు సహా కీర్త్యమన శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభవయతి చ భక్తాన్ నారద మహర్షి అనుభవం వాళ్ళకు కూడా అందువల్ల కనుక ఇదంతా నీకు జరుగుతుంది ఇదంతా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలనే జరుగుతుంది కాబట్టి సందేహం అనేది అవసరం లేదు ఇంత భవసాగరం నిస్తరేయం కదం అహం ఇతి నిస్థరేయం కదం అహం ఇతి నేను అనే సందేహం నీకు అవసరం లేదు విశ్వాసమే కానీ సందేహం కానీ కాదు బాధ ఏంటంటే ఏమో పరమేశ్వరుడు వస్తాడో రాడు నన్ను ఉద్ధరిస్తాడో లేదో నాకు మోక్షం వస్తుందో లేదో ఎప్పుడు కూడా ప్రతి మనిషి తన జీవితంలో ఏదైతే ఉంటుందో బాగా అర్థం చేసుకోండి సైకాలజీ ఆ కోణంలో నుంచే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు అందువల్ల శంకరాచార్యస్వామి లాంటి గురువు దొరికినా వీడి కనుక శిక్షణ యోగ్యుడు కాకపోతే మాత్రం శంకరుడు కూడా శంకకి గురవుతాడు వీడి శంకకి వీడి సందేహానికి ఆయన గురైపోతాడు అంటే ఒక దశలో ఆయనకి తెలుసో లేదని కూడా వీడి డౌట్ పడతాడు కారణం ఏంటంటే ఒకటే నున్నావు ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన జీవితంలో అన్ని అట్లాగే ఉన్నాయి ఎవరికైనా డబ్బులు ఇస్తాం అది వస్తుందో రాదు ఇదే తర్వాత ఇప్పుడు ఎవరికైనా తిరిగి వస్తుందా రాదు వస్తుందిలే ఎందుకంటే గతంలో వచ్చింది కనుక గతంలో వచ్చి రాకుండా చాలా ఉన్నాయి కదా ఇవి ఎవండి అడుగుతావు ఇంకా ఇంక ఇదే పని ఇప్పుడు బస్ స్టాండ్ నిలబడతాడు బస్సు రాలేదు ఇంకా వాడు కొద్దిసేపు ఉంటాడు కొద్దిసేపు ఉన్న అసలు ఈ రోజు వస్తుంది ఎవరు చెప్పి నీకు అసలు వస్తుందో రాదు బస్టాండ్లో జరిగి వస్తుందో రాదో బస్సు డబ్బులు ఇచ్చేసి తిరిగి వస్తాయో లేదో పెళ్లి చేసుకొని పిల్లలు కలగతారా లేదో వాటికాడ కదతారా ఇప్పుడు ముందే చేసుకున్నప్పుడే కల కలవారు కలగతారా లేదు వాడికి కలిగే సమస్యే లేదు అర్థమవుతుంది కలగతారు కానివయ్య ఇద్దరికి ఏం చేస్తాం సంతానం సంసారం తయారైంది సంతానం కలిగితే శుభం కలగపోతే శుభాశుభం రెండు ఉంటాయి ఏమైంది ఇప్పుడు దేనికి వచ్చిన బాధ ఇదంతా డౌట్ అనేది ప్రాణం తీస్తుంది ప్రతి దాంట్లో డౌటే మీరు ఎక్కడైనా చూడండి ఒక చిన్న గుంట ఉంటుంది ఎగిరి దూకాలనుకున్నాడు దూకగలడు వాడు వాడు ఎవడు పడతాడు చూస్తే గుంటలో దుఃఖతానం లేదు దుఃఖతానం లేదు చక్కని పడతాడు దూకేస్తాను దూకేస్తాడు ఇప్పుడు ఈ శ్లోకం ఎత్తుకొని ఇది నేను చెప్పగలనా లేదు చెప్పగలనా లేదు చెప్పగలనా లేదంటే ఇక మీరు వినేది లేదు వినేది ఏ చూడడం కమాని ఎంతో చెప్పాం ఇది చెప్తాం ఎందుకని కొలిచేవాడు ఒకవైపు ఉంటాడు తోసేవాడు ఇంకొక వైపు ఉంటాడు ధాన్యం కదా ధాన్యం ఒక చోట వేసుకొని కుప్ప కొలుస్తుంటుంది చూడండి లాభం రెండు మూడు అని కొలుస్తూ ఉంటాడు కొద్దిగా అయ్యేటప్పుడు అయిపోతూ ఉంటాయి వెనకుండా ఒకడు తోస్తూ ఉంటాడు వీడు కొలుస్తూ ఉంటాడు కొలిచేవాడు తోసుకోడు పోయి తోసేవాడు వేరే వీడిక్కడే ఉంటాడు ఈ పక్క అయిపోయింది అది అది అంతా ముందుకు దూయాల వాడు తోస్తూ ఉంటాడు వీడు ఉంటాడు అంతే కొలిచేవాడు కొలుస్తుంటాడు తోసేవాడు తోస్తూ ఉంటాడు కొలిచేవాడు కొలుస్తుంటాడు తోసేవాడు తోస్తూ ఉంటాడు అదడా అంటే కొలిచేవాడు కొలుస్తూ ఉంటాడు తోసేవాడు ముందుకు తోస్తూ ఉంటాడు ఇదంత విశ్వాస కానీ మన జీవితంలో మనకన్నీ సందేహాలే ఉదయం లేచి మనకు నేను చెప్తున్నా సందేహం ఉంటే ఉంచుకోండి ప్లీజ్ అండర్స్టాండ్ సందేహం ఉంటే ఉంచుకోండి డౌట్ ఉంటే నేను ఉద్దరణం లేదు ఎందుకంటే తీసేయాలన్నంత మాత్రం తీసేయాలి ఒకవేళ డౌట్ ఉంటే ఎవరి మీద సరే భగవంతుడి మీద సరే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండర్స్టాండ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి పోవాలి అడుగుతున్నా నేను డౌట్ ఉండాలా మంచిదే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి పోవాలని అడుగుతున్నా నేను అంటున్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ నీకు కాదు శాస్త్రానికన్నా నువ్వు ఇవ్వాలా గురువు ఇవ్వాలా దట్ ఇస్ ద పాయింట్ అండర్స్టాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నీకు భగవంతుని మీద సందేహం ఉందనుకో సరేనా భగవంతుడు ఉండాడో లేడో ఈ సందేహం నీకు వచ్చింది అనుకోను అప్పుడు ఏం చేయాలి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి పోవాలంటే శాస్త్రానికి పోవాలి నువ్వు కూర్చొని కాముగా శాస్త్రం వినాలి శాస్త్రం అంతా విన్న తర్వాత భగవంతు చెప్పాలి నీ వల్ల కాదు మీ బాబు వల్ల కాదు అందుకని సంశయాత్మ సందేహం ఉండేటువంటి వాడు వినశ్యతి కావాలి నశ్యతి కాదు వినశ్యతి ఇంకా తిరిగే ఉండడవాడు కాబట్టి సంశయాలు ఉండకూడదు ఉంటే ఆ డౌట్ ఎవరికి ఇవ్వాలి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే శాస్త్రానికి ఇవ్వాలి లేదంటే గురువుకివ్వాలి గురువు దగ్గర కూర్చోవు శాస్త్రం దగ్గర కూర్చోవు రక్షస్యతి విశ్వాస రక్షసతి ఇది విశ్వాస పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విషయంలో రెండవ ఆలోచన లేకుండా ఎవడైతే జీవిస్తూ ఉంటాడో వాడు తప్పకుండా తరించిపోతాడు అవశ్యం అది పాయింట్ అంటే అవశ్యం తరయిష్యతి తప్పక తరిస్తాడు చూడండి డెఫినెట్ అంటున్నాడు ఇంకేం కావాలి డెఫెనిట్ కారణం ఏంటో తెలుసా సరసి దృషి దేవే నరకభిధి నిషణ ఆయన మీద నీ మనసు నెలకొని ఉంది భక్తి ఏక ఏకాభవ ముఖ్యా భవతి అదే ఏకాభవతి ఏక ముఖ్య నౌకాభవతి అది ఒక అందమైనటువంటి నౌక దాంట్లో కూర్చున్నావు చేరిపోతావు కాబట్టి నీ భక్తి అనేటువంటిది నువ్వు విష్ణు పోతం ఎక్కడానికి మూల్యము అర్థమవుతుంది అది గనక నువ్వు అందించగలిగితే హాయిగా నువ్వు పరమేశ్వరుణ్ణి చేరిపోతావు ధరించిపోతావు ఇప్పుడు ఏం చేయాలంటే మనం అయ్యా మాకు అర్థమైపోయింది ఇది దుస్థరం అగాధం ఏది భవ జలధిం భవ అర్ణవం భవయేవ అర్ణవహ భవయేవ జలదిం ఇది ఈ సంసారం అనేటువంటి సముద్రం అగాధం దుస్తరేయం కాబట్టి నేను ఎట్లా దాటగలను నిస్తరేయం కథం అహమితి ఈ యొక్క సందేహం నన్ను పట్టుకోనుంది కాబట్టి భగవాన్ నాకు భక్తి ఒక్కటే నౌక అంటున్నాడు గదు తావకి భక్తి హి ఏకాఖ్య నౌకా భవతి కాబట్టి నువ్వు నాకు ఇప్పుడు ఆ భక్తి అనేటువంటి దాన్ని ప్రసాదిస్తే आभक्त नौकूल अ प्रार्थ्चना ये मुन पता प्रगवा भक्ति अनेटे टे भक्ति नाव प्रयश्च अग्रहुक इंक ये मे धारावर्ती తనయ సహజగ్రాహ సంఘ క సంసారాఖ్యే మహతి జలధ మజ్జతా నస్ిధామన్న పొదా భోజే వరద భవత భక్తి నవం ప్రయ్చ మదన పవనోధూత మోహోర్మిమాలే మదన కామం ఏదైతే ఉందో కోరిక అది పవన అంటే గాలి కామం అనేటువంటి గాలి చేత పవనోధూత మోహోర్మిమాలే ఇప్పుడు సముద్రంలో చూడండి తమాష తుఫాను సముద్రం ఉంది సముద్రంలో నీళ్లుంటాయి ఆ తర్వాత సముద్రంలో గాలులు విస్తాయి చూచారా గాలులు విస్తాయి అప్పుడు గాలులు వీచినప్పుడు ఏం జరుగుతాయి కెరటాలు ఒక్కసారి లేస్తాయి అంతేనా కాబట్టి మదన ఇప్పుడు తృష్ణ అనేటువంటిది ఉంది ఆల్రెడీ మన దగ్గర అంటే సెటిల్డ్ అనమాట మన సముద్రం ఏంటి తృష్ణ సముద్రం తృష్ణ తృష్ణ అంటే ఆరదేహ ఎంత వచ్చినా సరే ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇది తృష్ణ ఇది జలం మన సముద్రంలో జలం ఇది తృష్ణ ఇప్పుడు ఎప్పుడైతే తృష్ణ ఉందో అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి కోరికలు ఇవి గాలులు విపరీతంగా లే ఎప్పుడైతే వీస్తాయో సముద్రంలో కెరటాలు పైకి లేస్తాయి కదూ కెరటాలు లేస్తాయి ఈ మోహ కెరటాలు ఏంటో తెలుసా మోహం అంటే ఏంటి ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగానే కెరటాలు లేచి కొడతా ఉన్నాయరి మొహానికి మనకి ఎవరు కనపడు నువ్వు ఎక్కువ రంగా ఎందుకో తెలుసా వాడు వీడు ఉంటాడు అక్కడ ఎక్కువ ఉండాడు కూడా కనపడ్డు ఎందుకంటే అంత భయంకరంగా లేస్తాయి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి నీళ్లేమో తృష్ణ ఒక్కసారి గాలులు వీచినప్పుడు కోరికలు అయినటువంటి వీచినప్పుడు ఏ కెరటాలు అయితే ఇదే మోహం దాన్ని ఎట్లా తట్టుకుంటుంటాం తట్టుకుంటుంటాం ఈ లోపల సూడిగా దీన్ని ఎట్లా తట్టుకోవచ్చు ఇప్పుడు గాలులు వీస్తే ఈ పక్క గాలి వీస్తుంటే ఇటు తిరగడం ఇటు గాలి వీస్తుంటే ఇటు తిరగడం మీరు చూస్తుంటలే ఇప్పుడు రేపు గాలి వస్తుంది మే జూన్లో విపరీతంగా గాలులు వేస్తుంటే ఇట్లా వస్తుంటది దుమ్మంతా మనం ఒంట్లో ఇటు తిరుగుతాం ఇట్లా దిని నడుస్తూ ఉంటాం అంటే దారి ఇటు కూడా ఇటు పోతుంటాం చూడలేదు మీరు అదే ఏది గాలుల వరకు పర్వాలేదు సుడిగుండమైతే అంటే మనం పోకూడదంటే సుడిగుణం అంటే తమాషా సుడిలో తమాషా ఏంటంటే మనం కాదు పోయేది అది రాగద్ది అది సుడిగుణం అంటే తమాషాడే ఎవరు సారా సుడిగుణం దారా భార్య ఏమి విన్న అవుతానరే దారా అంటే ఏంటో తెలుసా భర్త అప్పుడు వాళ్ళని అది ఒకరు అన్నారంటే రెండోది అర్థం రెండూ చెప్పడు భర్తని భార్య భార్య భర్త లాగడమే ఆకర్షా వర్తే సుడిగుండం ఇంకేంది తన్నై పిల్లలు సహజ సహజ అయితే సహజ మనతో కలిసి పుట్టినటువంటి వాళ్ళు తనజ మన నుంచి పుట్టిన వాళ్ళు సహజ మనతో కలిసి పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎవరో కాదు గ్రాహ సంఘాకులేచ్రాహవతి కృపేణవని కర్ణేన మర్చిపోయారు మొసళ్ళు సార్ మొసళ్ళు పూరి వీళ్ళ మర్చింది ఏంటి సార్ది ఇదంతా నాన్ వీళ్ళంతా మా సరే పో నువ్వు సంసారం అనేది సముద్రము సమర్చుండి భవ జలధిం భవ ఏవ జలధిం భవార్నవహ భవ ఏవ ఆర్ణవహ సముద్రహ అనేది అంగీకరించావా లేదా నా దగ్గర ఇంతకుముందు అంగీకరిస్తే మాట్లాడబాక ఎందుకు తెలియదు సముద్రం అని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేసావో ఇవన్నీ ఉంటాయి సార్ సముద్రంలో సంసారం సముద్రం అన్నావు ఇవన్నీ ఉండాలి కాబట్టి అక్కడ మొసళ్ళు ఉన్నాయి ఇక్కడేం మొసళ్ళు ఎందుకో చెప్తాను వినండి సంఘాకులేచ ఇవి ఉన్నాయి మొదట అర్థం చేసుకున్నా అంతవరకు కాబట్టి మన సాగరంలో ఇవి తృష్ణతోయే తృష్ణ ఏదైతే ఉందో ఇవి జలాలండి ఇంకేం లేదు ఈ సంసార సముద్రంలో ఎందుకంటే జలాలు సముద్రంలో ఉన్నాయి సూర్యరశ్మికి ఆవిరవుతున్నాయో లేదా ఆవిరవుతున్నాయో లేదా ఏనాయ్య మరి ఎంతకాలంగా సృష్టి ఆది నుంచి సూర్యుడు ఉడికింపజేస్తానే ఉండాడు సముద్రాన్ని రోజు ఆయననే పూజ మీద ఈ సముద్రం అనేటువంటి బాండలు పెట్టి కాస్తానే ఉండాడు పోతానే ఉండాలి నీరు ఆవిరైపోతానే ఉండాలి నీటి మట్టం తగ్గిందే చూడండి అక్కడ మీరు పాత్ర పెట్టి కనుక బాగా కాస్తే ఆవిరైపోయిన తర్వాత కొంత నీటి మట్టం తగ్గుతుందా లేదా మరి సముద్రంలో ఇంత పోతా ఉంటే ఇంత జలము ఆవిరైపోతా ఉంటే మీకు సముద్ర మట్టం ఎప్పుడైనా తగ్గిందే అని అడుగుతున్నదే అంటే దాని అర్థం ఏంటో తెలుసా తృష్ణ ఏదైతే ఉందో జలం ఇది ఎంత ఆవిరైపోయినా కూడాను పోయిందిలే అనుకోవడానికి లేదు అంత అట్లాగే ఉంటది ఎట్లా ఉంటుంది స్వామి ఎట్లా ఉంటది ఇంకో షేప్ లో సార్ ఇప్పుడు ఒక దాని మీద నాకు ఉంది అనుకుంటుంది తృష్ణ అందువల్ల ఇది నేను అనుభవించేయాలి తృష్ణ అనుభవించేస్తాము అది అట్లా పోయింది అనుకుంటాం మనం ఇప్పుడు ఇదంతా కూడా ఆవిరైపోయి వెళ్ళిపోయిందండి లే ఆవిరయిన తర్వాత అది మేఘంగా తయారయ్యి అక్కడి నుంచి వర్షం అయ్యి వర్షించి ఇప్పుడు నది రూపంలో పోతా ఉంది మళ్ళీ అక్కడికే పోయి చేరిపోతాం అంటే మనకు ఉండేటువంటి తృష్ణ ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వీటిని తీర్చుకుంటూ ఉంటాం అంత మాత్రం చేత అవి పోయినవని కాదు మళ్లీ తిరిగి ఇంకో రూపంలో మళ్ళీ వచ్చి చేరిపోతాయి అందువల్ల ఫుల్ పూర్ణమద పూర్ణ ఫుల్ సార్ లేదు కాదు స్వామీజీ అయితే నాకు ఒక మాట చెప్పు తీరినయి కదా ఏవన్నా తీరినవి మళ్లీ రాకుండా ఉన్నాయా చెప్పండి చిన్నప్పటి నుంచి పోని ఆలోచించండి కోరికలు తీర్చుకోవడం మనకు తెలియదా మనకు తెలిసిన ఏకైక విద్య అదే కదా ఇంకే విద్య తెలుసు మనకు ఏది ఇచ్చినా జారిపోతా ఉంది కదా ఏ విద్య ఇచ్చినా అదొక్కటే స్థిరంగా కోరికలు తీర్చుకోవడం మరి ఉదయం చిన్నప్పటి నుంచి బాల్యం ఉండి ఇప్పటి వరకు ఎన్ని కోరికలు తీరాయి నాకు చెప్పండి ఏం కోరిక తీరిందో చెప్పండి మీరు నాకు అపలాంటి కోరిక తీరిందని చెప్పండి అది ఎట్లా తీరలేదని నేను చెప్పు అందువల్ల ఒక ట్రైన్లో పోతా ఉంటే సాధువు ఎదురుగా ఒకటి కూర్చొని ఇది వేదాంతం చెప్తూ ఉంటే స్వామి నాకు కోరిక నేను మొదలుపెట్టేవాడు ఈ స్వామి అన్నాడు ఇప్పుడు చెప్పిందని తేందిరా నేను మళ్లీ కోరిక ఎత్తుకొని నా దగ్గరికి తీర్చాలంటే తీరుస్తాను అనుకో కోరిక తీరి నువ్వేమి సుఖపడతావురా పోనీ చెప్పు ఇప్పుడు బాల్యం నుండి నీకేదో ఒక్క కోరిక తీరిందేమో చెప్పు అని ఆ స్వామీజీ అడిగితే వాడులా తీరి తీరే నిజంగా తీరేటట్లయితే సుందరచేత ఛాలెంజ్ ఎందుకు చేస్తాడరా వేదిక మీద నుంచి తీరింద నీకెప్పుడు తీరి స్వామిజీ బాల్యంలో కొన్ని కోరికలు తీరకుండా ఉన్నాయో తీరాయి చెప్పు ఒక్కడి చెప్పు ఒక్కడి చెప్పు పోనీ చిన్నప్పుడు స్వామీజీ చెప్పు మా లెక్కలు మేస్తారు మేము గనక లెక్కలు సరిగా వీకిపోతే జుట్టు పట్టుకొని ఈడ్చే కొట్టేవాడు ఆ రోజుల్లో ఇప్పుడు కాదు సరేనా జుట్టు పట్టుకొని లాగి కొట్టేవాడు మళ్ళీ ఇటు పట్టుకొని జుట్టు పట్టుకుని లా స్వామీజీ ఆ లెక్కలు మాస్టర్ ఆ జుట్టు పట్టి లాగుతూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతంగా ఉండేది అయితే దానికి దీనికి ఏమో సంబంధం కోరిక అప్పుడు నేను అనుకున్నా ఈ జుట్టు ఉండడం వల్ల కదా అతను లాగలుగుతూ ఉన్నాడు ఇది లేకపోతే అతను ఏమీ లాగుతాడు హే భగవాన్ జుట్టు లేకుండా పోవుగా అనుకున్నా ఇప్పుడు లేదు స్వామీజీ ఎందుకంటే నువ్వు హీ సిక్స్టీ ఉన్నాయన్నీ పోయినాయి అదే సంసార సాగరంలో పడి పోయినాయి ఇది తీరిందట ఒకవేళ తీరితే కోరికలు ఇట్లా తీరతాయి అంతగా ఇంకో రకంగా తీరేందుకు అవకాశం లేనే లేదు సార్ ఈ విధంగా తీరాల్సిందే కాని ఇంకొక విధంగా తీరవు ఎందుకని ఒక విధంగా పోతాయి మళ్ళీ ఇంకొక విధంగా తిరిగి వస్తాయి అందువల్ల ఎప్పుడు తృష్ణ జలం తృష్ణతోయే కాబట్టి సంసార సాగరంలో తృష్ణ అనేటువంటిది జలం గనక ఈ జలం ఎప్పుడు అలాగే ఉంటుంది అది పోయేటువంటి ప్రశ్న లేనే లేదు మదన పవనోద్భుత మోహర్మి మాలే కాబట్టి ఎట్లాగో మన దగ్గర తృష్టం ఉంద గేని వాడిని చేసేది ఏమి లేదు ఇప్పుడు చిన్నపిల్లడు అంటాడు అనుకో వాడు మనకు కూడా వచ్చి చెరువులో స్నానం చేస్తాడు వాడు తడిపేది లేదు ఆరేసేది లేదు చిన్నపిల్లడు మనమే స్నానం చేసి గుండలు బిండుకునేది వాడు పిండేదే వాళ్ళది చిన్నోడు అసలు దారిలోనే విశ్వపం దోస్తుంటాడు మనం కూడా అర్థమవుతుందే వాడు తడిపేది లేదు పిండేది అస్సలేదు తృష్ణ అనేది ఉంటే కోరికలు కదలతాయి ఆల్రెడీ తృష్ణ ఉంది గనక కోరికలు కదిరిస్తుండే మదన పవనో దూత ఎప్పుడైతే కోరికలు గాలి వీస్తు ఉందో కెరటాలు లేస్తా ఉండయి మోహం విపరీతంగా కాబట్టి గాలి వీచేటప్పుడు ఎప్పుడు మనకు పనిచేయదు బుర్ర ఎప్పుడైనా ఎక్కడ ఈవెన్ ఎలక్షన్లో కూడా ఎలక్షన్లో ఓ పార్టీ వచ్చేస్తుంది బంఫర్ మెజారిటీ ఏంటంటే అది వచ్చిందంటే గాలి సార్ అంటే గాలిలో ఎవడు ఎవరికి వేస్తాడు తెలుస్తా ఆయన గాలి సార్ అది ప్రభంచం అంటే దాని పేరు దాని పేరేంటి ప్రభంజనం ఎందుకో తెలుసా రాష్ట్రం నాశనం అయిపోవడానికి ఆ ప్రభంచంలో వచ్చేసాడండి ఆ ప్రపంచంలో వచ్చేసాడు రాష్ట్రం అంతా పోయింది అర్థమైతే ఆర్థిక విధానం దెబ్బతినేసింది అన్ని దెబ్బతినేసే అన్ని పోయినాయి ఏదో జరిగిపోయింది కథ ఇది కాబట్టి గాలి ఎక్కడైతే విపరీతంగా ఉంటుందో అక్కడ మనకు బుద్ధి పనిచేయదు ఎందుకని చెంచలం కనుక గాలి లక్షణమే చెలం గనక చంచలం హీ మనహాకృష్ణ ప్రమాది బలవద్రుడం అర్థమవుతుంది దాన్ని నిగ్రహించడం ఎవర సాధ్యం కాదు కాబట్టి గాలి వీచేటువంటి చోట కృష్ణ ధ్యానం ఎక్కడ జరుగుతుంది అర్థమవుతుంది ఇప్పుడు ఇది వచ్చిన బాధ కాబట్టి కోరికలు ఎప్పుడైతే విపరీతంగా రెచ్చిపోతూ ఉన్నాయో వాటి అవి వీచడం కోరికల గాలి వీస్తూ ఉంటే ఆశాస్సుడి గాలి తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో భయంకరంగా కిరటాలు లేస్తూ ఉన్నాయి మోహం అనేటువంటి కెరటాలు లేస్తూ ఉన్నాయి ఇటువంటి చోట పడున ఓకే ధారావర్తి అని అందులో మదన ఆ కామం ప్రధానమైంది ఇది కోరిక ఉన్నంత వరకు ఇప్పుడు నీళ్లున్నంత మాత్రం నష్టం లేదు ఎప్పుడు ఆ విధంగా లేస్తున్నాయి కిరటాలంటే ఆ పవనాలు వీస్తేనే గాలులు వీస్తేనే కాబట్టి జలం ఉంటే నష్టం లేదు సునామీ వస్తే లాభం లేదు అసనామి రాకుండా ఉండాలి జీవితంలో కాబట్టి ఒకవేళ తృష్ణ ఉంటే ఉండని అది మనల్ని ఏమి డిస్టర్బ్ చేయడం లేదనుకో ఉంటే ఉండని నథింగ్ ఓ సాక్షిగా ఉంటాను నేను కానీ అట్లా కాదు కోరికలు కదిలిస్తేనే కష్టం ఇవి కదలడం వల్లనే మనకు దుఃఖం బయలుదేరుతూ ఉంటుంది కాబట్టి మదన పవనోద్ధృత కాబట్టి ఆ కోరికలని ఎవరైతే అంతం చేస్తారో అటువంటి వాళ్ళు నిశ్చింతగా భక్తి చేయగలరు కాని మరొకరు చేసేందుకు అవకాశం లేనేలేదు చింత నాస్తి కిలా తిం నాస్తి కిలాం చింతస్తి కిలా నాస్తికి వాళ్ళకి లేదు కదా చింత ఎవరికి తాం వాళ్ళకి వాళ్ళకి లేదు చిం నాస్తి కాళత్రయజ కందర్ పాన కందర్పాయజిత కందర్పా ఖర్వేంద్రియ దర్పాలా తిస్ చింతనా కాలత్రయ జిత కందర్పాణ కందర్పా మదన కోరిక వాద మన్మధుడు మదన శబ్దం మన్మధుడు కందర్పాణ కాలత్రయ మూడు కాలల్లో కూడా జిత ఎవరైతే జయించేశారవాణ్ణి కాబట్టి ఆ కోరిక అనేటువంటి పవనాలు కదలకుండా కోరిక లేనిటువంటి ఆశాగాలు వీచకుండా ఆ కోరిక ఎవరు వాడే మన్మధుడు వాడే మదనుడు కలత్రయజిత కందర్పా కందర్పాణం కలత్రయజిత తింతస్తికి మూడు కాలాల్లో కూడా భూత భవిష్యత్ వర్తమానాల్లో అంతేకాదు ఏవైనా మూడు అవస్థల్లో కూడా అంటే వాళ్ళకి కళలో కూడా కోరికలు కదలవు అదే స్వప్నావస్థలో కూడా కోరికలు కదావు జాగ్రత్తలు కలిగితేనే స్వప్న కలుగుతాయి లేకపోతే కదలవు ఇక్కడ గనక నిశ్చలంగా ఉండగలిగితే హాయిగా నిద్ర కూడా నిశ్చలంగానే ఉంటుంది కాబట్టి కాలత్ర మూడు కాలాల్లో కూడా జీత జయించడం ఎవరిని కందర్పాణాం మదరుణ్ణి ఎవడైతే జయించేసి ఖండిత సర్వేంద్రియ దర్పాణం సర్వేంద్రియ దర్పాణం ఖండిత అది కాబట్టి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క దర్పాన్ని అణిచేసినటువంటి వాడు కోరికల్ని కదలినీకుండా మదరుణ్ణి కట్టడి చేసినటువంటి వాళ్ళు మూడు కాలాల్లో ఎవరైతే ఉండారో తేషాం అట్టి మహాత్ములకి సంతపురుషులకి చింతా నాస్తికిలా ఈ ప్రపంచంలో చింత లేనే లేదు లేదా చింత తప్పదు కాబట్టి కోరికలు అనేటువంటివి అలా లేచి పడుతూ ఉన్నాయి మోహాన్ని కదిలిస్తూ ఉన్నాయి వీటి మధ్యలో మనం నడుస్తూ ఉంటే అంటే ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి పెళ్లి కాకముందు కూడా ఉన్నాయి అది తమాషా తృష్ణాతోయే లేదా చిన్నపిల్లలు అప్పుడు ఉంటాయి కదా కోరికలు ఉన్నాయి మదన పవనోద్వత మోహోర్మి మాలే అది కూడా తమాషా కాబట్టి వాడు పిల్లవాడు గొడవ పెట్టేస్తూ ఉంటాడు నానా నాకు నువ్వు ఏనుగు దిసి ఏంది వాడు అడిగేది పంచదార ఏనుగ అడిగిపోతే అక్కడ లేదు ఒంటి తీసుకోరు అన్నావు అనుకోండి ఓడప్పుకోడు నాకు ఏనుగే కావాలి అది మోహం వాడికి అది నిజంగా ఏనుగనిపిస్తూ ఉంది అది పంచదార అని వాడు తెలియడానికి నువ్వు పది ఒంటిలు కొని వాడు నాకు ఏనుగే కావాలంటే ఇది మోహం ఉన్నదాన్ని లేనట్టుగా పంచదారని ఏనుగనుగును పంచదారిగా చూడడం కర్మ అర్థమవుతుంది ఇది మోహం కాబట్టి పెళ్లి కానంత వరకు ఇవన్నీ ఉన్నాయి తృష్ణ ఉంది కోరికలు ఉన్నాయి మోహాలు ఉన్నాయి అసలు మోహం ఉండడం వల్లనే పెళ్ళిళ్ళు దిగేది మోక్షం కావాలకుండా పెళ్లికి ఎదురు పోతాడు మోత ఇద్దరికీ ఉంది మో అంటూనే యవనం మో మోక్షం సన్యాసి మో మోహం పో అర్థంతుంది మోశబ్దంలో ఉంది ఇదంతా మోత ఇప్పుడు పెళ్ళయింది తెలుసుకోండి తర్వాత స్టార్ట్ అవుతా అంతవరకు ఈ మూడు ఉన్నాయి పెళ్ళయిన తర్వాత కొత్తది వస్తుంది ఒకవైపు గాలులు అటు కిరటాలు గిరటాలు లేవడం ఇదంతా బాధలు పడతా ఉంటే సడన్ భార్య ఎంటర్ అయిపోయింది అందువల్ల అవన లేచి పడుతూ ఉండేది అటు కదా తిప్పడండి వేసి తెచ్చుకున్న సుడి ఒక్క ముడి సరిపోదేమో మూడు ముళ్ళు వేసుకున్నటువంటి తే ఈ తమాషా చూండే ఈ సుడిలో తమాషా ఏంటంటే గాలిలో ఒక చోట నుంచి ఇక్కడికి వేస్తాయి వర్షాలు ఒక చోట మనం అంటుంటాం అక్కడ చాలా దూరంలో వర్షం పడుతుంటారా తొందరగానేండి అవన్నీసేయండి ఇదిగా ఆరేసిన అంటుంటారు మన వాళ్ళు నిజమే అంటా ఉంటారు మనకు కనపడే వచ్చేస్తుంది వర్షం అంటే మనకు వర్షం వచ్చే తెలుస్తుంది ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది గాలి వచ్చే తెలుస్తుంది ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది ఇది అట్లా కాదు ఎక్కడి నుంచి రాదు ఉన్న చోటే ఉంటుంది ఇంట్లోనే ఆకర్షణ తారా వర్తి వర్తి సుడిగుండం సుడిగుండం ఉన్న చోటే ఉండి లాగేస్తుంది అంటే స్వామీజీ మనం దూరంగా ఉంటే కూడా దూరంగా ఉంటే సార్ ఎట్లా స్వామీజీ ఆఫీస్లో ఉంటాడు లాగద్ది ఏమో తెలియనట్టుగా అందరూ ఇదో ఇదోటి ఇది మోహం అంటే అంటే ఇప్పుడు ననిపించోడి చేయడం ఇప్పుడు ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఆఫీసుకు పోయి మధ్యాహ్నం వరకు పని చేసుకుంటా మధ్యాహ్నం అయ్యేటప్పుడు సుడి స్టార్ట్ అవుతుంది అసలు యాక్చువల్గా ఇంట్లో చెప్పిపోతాడు నేను సాయంకాలం వస్తాను మనం సినిమా పోతామని మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యేటప్పుడు సుడి స్టార్ట్ అయిపోతుంది ఆకర్షణ అప్పుడు ఇంకేం చేయాలి తెలియదు ఈ ఫైల్ ఎత్తుకొని ఆఫీసర్ దగ్గర పోతాడు ఆయన దగ్గర సార్ మీరు చెప్పిందంతా రసన్స్ కష్టపడి రసన్స్ అన్నీ ఇది చూడు ఎంత సుడు ఇది నమ్రత విధేయత అవన్నీ ఉంటాయి అప్పుడు పన్నెండున్నరపుడు అన్నీ ఉంటాయి ఆయన చూసి ఓకే ఓకే అది కూడా రాస్తాను సార్ అవునా ఏంటి అట్లా ఉండవే తెలియడం లేదు ఒక గంట నుంచి కళ్ళు అట్లా తిరగతా ఉండవు సుడి కళ్ళు తిరుగుతున్నాయా అరే ఏదో తెలియడం లేదు సార్ ఏదో లోపల చేయబెట్టి దిప్పినట్టుగా ఉంది కడుపులో అట్లా ఉందో సార్ అని పర్వాలేదు రేపు రాసుకుంటూ లేదు సార్ ఇంపార్టెంట్ కాదు ఏ నువ్వు పో ఏదో మీరు సార్ మీరు యూఆర్ గ్రేట్ సార్ ఆడి ఎలా వాళ్ళ పోయా ఆరోగ్యం కదా ఆరోగ్యం రేపు చేసుకోవచ్చు పో వీడు మెల్లగా వాడు కిటికీలో చూసినంత వరకు వీడు మెల్లగానే నడుస్తాడు టర్నింగ్ తిరుగుతాడు బోన్లో నుంచి వదిలేస్తే పులి పరిగిస్తుందంటే బోన్లో పులి ఉంటది తలుపు కన్నా తీసేస్తే ఎట్ట పరిగిస్తుంది ఆ విధంగా ఒకే పరువు చూసే వాళ్ళకి సరస ఏంటి సార్ పరువు ఏమైందా బావయ్య రా వర్త ఇప్పుడు అర్థమైందే వర్తాయ్ ఎట్లాగో ఇంక లాగేయడం అంతే ఇంక ఇంకా పోయిన తర్వాత ఇప్పుడు సుడిగుండానికి సుడిగుండం ఆకర్షణలో కనుక మనిషి చేరిపోయినాడు అంటే ఆర్బిట్లోకి వచ్చాడండి ఇంకా ఎవడు వాడిని సేవ్ చేయలేడు వాడి ప్రయత్నం కూడా ఉపయోగం లేదు ఇంక లాగేయడమే అదే సుడింటి అందువల్ల ఆఫీస్లో ఉంటే లాగేసే ఉదయం పూట పూజ చేస్తా ఉంటే పూజలో లాగే ధ్యానం చేస్తా ఉంటే ధ్యానం నుంచి లాగే ఏ పని చేస్తున్న లాగేస్తూ ఉంటది కనుక దారయా వర్తే ఇకపోతే తనయా తమతో మన నుంచి పుట్టిన వాళ్ళు సహజ మనతో కలిసి పుట్టిన వాళ్ళు గ్రహ సంఘాకులేచ మొసళ్ళ సమూహము వీళ్ళు మొసళ్ళు ఏంటి ఇప్పుడు మన నుంచి పుట్టారంటే వాళ్ళు ఒక రకమైన మొసళ్ళు మనతో కలిసి పుట్టిన వాళ్ళు ఒక రకమైన మొసళ్ళు వాళ్ళు కలిసి పుట్టిన వాటి మొసలి దేనికి తెలుసా పట్టు బ వాడు పట్టండి మొసలు పెట్టండి వదిలిపెట్ట ఉంటారు చూసారా అందుకే ఏనుగులు పట్టుకుంటే గజేంద్ర మోత్సవాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు పట్టుకునేది మొసలి పైకి వస్తా రావాలంటేది గజేంద్రుడు లోపలికి ఏడవాలంటది మొసలి సంసారంలోకి రాగాలంటారు పైకి పడ రావాలంటాడు భక్తుడు ఇదే ఇది సంగ్రామం ఇది జీవిత సంగ్రామం ఇదే గజేంద్ర మోత్సవం అందువల్ల మొసలి ఎక్కడైనా అడిగితే అంటే మొసలికి తను ఉండేటువంటి చోట పట్టు ఉంటుంది అందుకని ముసలి పట్టు అంటారు ఉడుం పట్టు కన్నా ముసలి పట్టు ఎక్కువ అది పట్టు వీళ్ళు మన నుంచి పుట్టిన వాళ్ళు అంతే చూడు మన నుంచి పుట్టాడు ఒక వాడు నానా డాడీ డాడ్ చెప్పరా మ్యాడ్ డాడీ చెప్పు ఐ వాంట్ స్కూటర్ ఇంకా తీసకుండా ఉండు తర్వాత తెలుస్తుంది అది ముసలి పట్టుబడితే సహజ మనతో కలిసి పుట్టారు చూడు జన్మనా సహజ అయితే మనతో కలిసి వస్తారు వీళ్ళు పెళ్లిళ్ళు అయిపోయిపోయినా వీడు మొసళ్ళే దీపావళి వస్తే ధీటుగా వస్తారు దసరా వస్తే దర్జాగా వస్తారు సంక్రాంతి వస్తే సంభ్రమంతా వచ్చి అన్నయ్య ఏం పెడతావు మా వారు మీ అన్న ఊరికే పంపిస్తాడా నువ్వు అయ్యా మా అన్న ఊరికే పంపిస్తాడు అంతే ఊరికే ఉండుతున్నా మీ అన్న ఊరికే పంపిస్తాడా నువ్వంటే చాలా ప్రేమ మీ అన్నకి నీ తెలిసిందే ఎందుకని అంటే ఇది మొసలి పట్టు వాడి వాడు కొద్దిగా పట్టుకుపోతాడు వీడి కొద్ది పట్టుకుపోతాడు ఇదే పరిస్థితి గనక ఈ సంసారం అనేటువంటి సాగరంలో మన నుంచి పుట్టిన వాళ్ళు కాని మనతో కలిసి పుట్టిన వాళ్ళు ఉంటే ఇదంతా కలిసి సముద్రం సంసారాఖ్యే దీనికి సంసారం అనేటువంటి పేరు ఇది చిన్నది కాదు మహతి జలధౌ ఒక గొప్ప సముద్రం ఇది సంసారాఖ్యే సంసారము అనేటువంటిది గొప్పదైనటువంటి సముద్రము మజ్జతామ్ త్రిధామన్ మజ్జతామ్న త్రిధామన్ త్రివిక్రమ త్రివిక్రమ ఈ పదం ఎందుకో తెలుసా ఈ సంసారాలు మమ్మల్ని త్రిపుటిలో పడేస్తా ఉన్నాయి ఈ కర్మసుడుగుణం నుంచి సంసార కర్మసుడుగుణం నుంచి మమ్మల్ని విడుదల చేయాలి ప్రారబ్ధ ఆగామి సంచిత ఈ మూడింటి నుంచి మమ్మల్ని విడుదల చేయాలి గనక త్రిధామన్ త్రివిక్రమ పదప్రయోగం అది నహ మాకు దీని నుంచి ఈ సంసారం నుంచి మధ్యత మునిగిపోతూ ఉన్నాం గనక పాదంభోజే వరద వరద కాబట్టి మాకు వరాల్ని ప్రసాదించేటువంటి వాడు నువ్వు వరాలు ఇస్తావు మాకు పాదాంభోజే వరద భవత భక్తి నాభం ప్రయశ్చ భవత భక్తి నాభం ఏది పాదాంబోజే నీ పాద పద్మాలనేటువంటి పాద పద్మాల భక్తి అనేటువంటి నౌకని మా గనకలు ఇస్తే ఎప్పుడు నిరంతరం నీ పాద పద్మాలని ధ్యానిస్తూ ఉండేటువంటి భక్తి మాకు ఏర్పడిపోతుంది భగవాన్ ఓకే కాబట్టి ఆ భక్తి మాకు ఎప్పుడైతే కలిగిపోతుందో తద్వారా మేము ఆ నౌకనెక్కి భక్తి అనేటువంటి నౌకనెక్కి మేము చేరిపోతాము కాబట్టి మాకు ఆ విధమైనటువంటి పరిస్థితిని కల్పించు సరేనా కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ దుఃఖంతో ఉన్నారు బాధల్లో ఉన్నారు చూడండి ఎటుందో సంసారం సంసార సాగరం కాబట్టి బాధని నివృత్తి చేయి మాకు అని అడగడం లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మాకు ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈ తోయమంతా ఇంకిపోయేటట్టు చేయి మొసలు లేకుండా చెయ్యి ఏమి కామగాలులు వీచకుండా చెయ్యి అని అడగడంలే అవన్నీ ఉన్నవని చెబుతున్నాడు అవన్నీ సంసారంలో ఉన్నాయి అవన్నీ మమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి కానీ భగవాన్ మరి ఏం చెయ్యాలి నువ్వు బాధల్ని తొలగించు అడగాలి పరమేశ్వరుడిని అది అడగడం లేదు చూడండి ఇంపార్టెంట్ పాయింట్ అది ఇప్పుడు బాధల్లో ఉన్నాడు బాధ చెబుతున్నాడు ఇవన్నీ బాధలు ముసళ్లు పెట్టేటువంటి బాధ సుడిగుండంలో పడుతున్నాను ఈ తృష్టు తోయము ఇదంతా తీరడం మదన పవనోద్భుత మోహర్మి మాలే ఇవన్నీ ఉన్నాయి అవి తొలగించు అని ప్రార్థించడం భక్తి నౌకని నాకు అందించు ఎందుకంటే ఎప్పుడిదే నేర్చుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది బాధల్ని తొలగించమని భగవంతుడిని ఎప్పుడు అడగకూడదు ఉంటుంది భగవంతుడిని నాకు బాధలు లేకుండా చెయ్యి అని అడగకూడదు భక్తిని ప్రసాదించు అని అనాల ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా భక్తి గనక మన దగ్గర ఉంటే భగవత్ స్మరణ మనకు దగ్గర ఉంటే బాధలు తెలిసి రావు ఎప్పుడు మరణంలో కూడా మరణంలో కూడా మరణం కూడా బాధ కాదు ఎందుకని స్మరణం ఉంది గనక స్మరణం ఉన్నప్పుడు మరణం కూడా మనను బాధించదు నీకాంతి నయనా వెల్లు కూర్చుండ ఆ నీకాంతి నయనా వెలుగు చూండీ శాంతి హృదయా మెదలు చూడ మరణమైన గాని నాకు మధురమేలే లే మరణమైన గాని నాకు మధురమేలే నీ అడుగుల ఓ ఆ ఆ నీల కదా భోజే భక్తి నవం ప్రయ్చ పూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి శాంతి శా